అసలాకమ్ వరహ్మల వరకతూ అలహదుల్లా వస్వాలా వాస్ం అలా రసూల్లాహాద్ ప్రతి ఫర్జన మాస్ తర్వాత మరియు పడుకునే ముందు చిన్నపాటి జిక్ర కానీ దాని సత్ఫలితం మహామహా గొప్పగా ఏమిటది సులన్ అబిదావుద్ హి నంబర్ ఐదు వేల అరవై ఐదు హజరత్ అబ్దుల్లాబిన్ అమిర్బిన్ అల్లి ఆసరద్ అల్లాహు తాలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లహు అలీ వసల్లం తెలిపారు రెండు ఉత్తమ గుణాలున్నాయి ఏ ముస్లిం దాసుడైతే ఆ రెండిటిని విడనాడకుండా పాబందీగా పాటిస్తాడో స్వర్గంలో చేరుతాడు అల్లాహు ఒకరు గమనించండి స్వర్గంలో చేరుతాడు అవి రెండు చాలా సులువైనవి కానీ ఆ రెండిటిని ఆచరించేవారు చాలా అరుదు అల్లాహు అక్బర్ ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత సార్లు పదిసార్లు సుబాన్ సార్లు పదిసార్లు అల్హమ్దుల్లా పదిసార్లు అల్లాహు అక్బర్ పలకడం ఇవి చూడడానికి ముప్పై అయినాయి ఒక నమాజ్ తర్వాత ముప్పై ముప్పైని ఐదుతో జోడిస్తే నూట నాలుకపై చదవడంలో నూట యాభై కానీ ప్రళయ దినాన పుణ్యాలు తూకం చెయ్యబడే త్రాసులో పదిహేను వందలుగా ఉంటాయి ఇక పడుకునే ముందు ముప్పై సార్లు అల్లాహు అక్బర్ ముప్పై సార్లు అల్హమ్దుల్లా ముప్పై సార్లు సుబాన్ అల్లాహ్ నాలుకపై వంద మాత్రమే కానీ ప్రళయ దినాన త్రాసులో వెయ్యిగా లెక్కించబడతాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వీటిని తమ చేతి వేళ్లతో లెక్కించేవారు అని స్వయంగా నేను చూశాను అంటూ అబ్దుల్లాబిన్ అమర్ ఉల్లేఖిస్తున్నారు ఈ హదీఫ్ను విన్న తర్వాత అక్కడ ఉన్న సహాబాలు అడిగారు ప్రవక్త మీరైతే చెప్పారు ఇవి చాలా సులభము సులువైనవి కానీ ఆచరించేవారు వీటిని వారు చాలా తక్కువ మంది చాలా అరుదు అని అది ఎలా అప్పుడు ప్రవక్త సల్లాహా అల్లు సలం సమాధానమిస్తూ చెప్పారు మీలో ఒకని వద్దకు శైతాన్ వస్తాడు అతడు పడుకునే ముందు ఇవి పలుకక ముందే అతన్ని పడుకోబెడతాడు ఇక నమాజ్ తర్వాత అతని వద్దకు వచ్చి అతనికి ఏవైనా అవసరాలను గుర్తు మరియు ఈ పది పది సార్లు పలకక ముందే అతడు లేసి మస్జిద్ నుండి వెళ్ళిపోతాడు